చూడండి ఎస్ ప్రభావ నా దీవానికి బ్రాహ్మ సాకుల దీవాని శృతం ప్రార్థనలు కడుతున్నాం మీరే రానండి మీ తనం మీ జ్ఞానం మీ మనసు ప్రభావ మాట్లాడండి ప్రశాదాత్మ సహాయం చేయండి మా ఆత్మీలా తెరవండి అలా అనాథిం విజ్ఞానం మీరు సహాయం చేయండి ఎస్ఆని శ్రోతం మీరు ఉంటే ఎట్లా మా అదే అదే ప్రకారం మీరు మాట్లాడి మా ప్రార్థన మీద అధికారం మీకు అప్పు మీరు సహాయం చేయండి రాని బిడ్డ నడిపించి అటగిదారు కాల్చేయండి ఆదివంతం మీరు ఉండి నడిపించి అలా అనాథి ఆన్లైన్ పిల్లల మీరు మాయం అలా అలిగే అనాది వాణి సతం మీరు అక్కడ సమీపించింది ఆత్మల భారం కలిగి ప్రార్థని అలా అలీగ అనాథివానికి సతం ప్రభా పరిశుద్ధ ఆత్మ సహాయం చేసి నడిపింపు మరి సైతా నాటకాలు కాల్చి దయ్యాలు కాల్చి పరిస్థితులు ఒక పాట పాడుపురాటగా నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల నా నాకు ఆశ్రయమిచ్చావు వేటగానే ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా శ్రయంావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన నా యేసు ఆరాధనా ఆరాధనాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా నాస్సు నీకే ఆరాధనా రాత్రి వేళ భయము నను పగటి వేల బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారము సమీపించదు లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కీడమా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన నా యేసు నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధన नसु नीके आराधना वेटगा नाणा रक्ष बलम कश्रय వెయ్యి మంది పడిపోయినా పది వేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు వేయి మంది పడిపోయినా పది వేల మంది కూలిపోయినా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 నా యేసు నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధనా నా ఏసు నీకే ఆరాధనా మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేనయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధనా ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన నా యేసు నీకే ఆరాధన ఆరాధనా నా తండ్రి నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా బయటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధనా ఆరాధనా నా తండ్రి కె ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా ఏసుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా తండ్రి కె ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా యేసు నీకే ఆరాధనా థ్యాంక్ యూ ప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం మాత్రం మీరు మాట్లాడి ఆ కాలంలో ఎట్లా మాట్లాడడం మీ యొక్క ప్రభుత్వ ధరని పిఏ కుమార్ అపోసం మాట్లాడము మాలో ఉన్నారు కదా మీరు మాట్లాడి మాకు నడిపించామని పరిస్థితి సహాయం చేసి అలా అనాదిగా మీరు చెప్పింది పరిశోధన మీకు సరస్వతం నడిపిస్తున్నాను ఈ వాక్యం లే సత్యం మీ ప్రభా మాకు తెలియపచ్చి మీరు మాట్లాడన్ రెండు రాజగంధం ఒకటి రాజగంధం ఫస్ట్ థింగ్ ఎయిటీన్ చాప్టర్ ట్వంటీ వన్ చదువు బ్రదర్ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు చదురు ఏలియా జనులు పిలిచి ఎన్నాళ్ళు రెండు తలంపులు కలిగి రెండు తలంపు కలిగి ఇంకేముండడు అక్కడ దేవుడైతే ఆయనను అనుసరించుడి ఏమంటాడు ఇక్కడ బి చూస్తే ఆ గొప్ప జనం రెండు తలంపు కలిగి ఉన్నది రెండు తలంపు కలిగి ఉంటే ఒక యేసు ప్రభులో కొంచెం ఉండాలా కొంచెం ఈ లోకం ఉండాలా అంటే రెండు పడవలో వాళ్ళు ప్రయాణం చేస్తుండ్రు కానీ పడవలకు ఏం ఏం కాదు కనుక ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తిగా ప్రయాణం వస్తుంది అపాయం వస్తుంది చెప్పండి ఇక్కడ చెప్తున్నా ఎన్నాళ్ళు మీరు రెండు తలంపు కలిగి ఉంటారు ఒకడే తలంపు కలిగి ఉండాలి అక్కడ ఆ దేవుడి ప్రజలు చెప్తున్నారు ఎన్నాళ్ళు వింటారు అంటే అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు రెండు ఇంతవరకు అని చెప్తున్నా ఏమంటాడు అక్కడ చూద్దాం దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడు యుహోవా దేవుడు ఆయనను అనుసరించుడి అలా అంటే యుహోవా దేవుడు జీవం దేవుడు అయితే ఆయనను అనుసరించని దేవుడు మన ఎలిసే ధర పిలుస్తుంది వాళ్ళకు ఎలియ ధర పిలుస్తున్నాడు ఆయనని అనుసరించడు అక్కడ చూస్తే యోశువా ఏమంటాడు మీరు అత్తర దేవుని యోశవా గంధంలో ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై మూడు పది ఏళ్ళు ఏముంటుంది మన నిజం అత్తర నా నేనైతే నా కుటుంబం అయితే యహోని శ్రమించమని ఓ ఉపదనానం చేసుకుంటారు యోష చెప్తాడు అక్కడ ఇక్కడ ఏమంటాడు బయలు దేవుడు అయితే వాడిని అనుసరించడని ప్రకటన చేయగా అలాగే బయలు దేవుడు అయితే అక్కడ నిజమైతే బయలు దేవుడు అయితే ఆయన అనుసరించి ప్రకటించక ఈ అంతకాలంలో మనకు తల్లితాను తిరిగి తిరిగి చలితానే అనేక అవధ ప్రబుద్ధాలు అయితేనే ఉంటారు ఎట్లా ఎదుర్కో వాళ్ళ మన వాక్యం మనకు సాయం అంటే ఏ సభ మనం సాయం చేయాలి ఆ కాలంలోనూ ఈ కాలంలో యువన్స్ వార్త మీ మధ్యనే ఉండరు వాళ్ళు మీ మధ్యనే ఎది ఎదిండని చెప్తాడు యువన్ నాలుగు అధ్యాయంలో అయితే ఒకటే యువన్ నాలుగు అధ్యాయంలో చెప్తాడు కనుక చదువు జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనా పలుకకపోయి ఒక్క మాటని పలుకపోయి నిజం లేదు వాళ్ళు వాళ్ళు అవుతం కదా అవుతం ఉంటే అవుతం దాన్ని కానీ ఏలిషాలో మన ఏంది ఏలియాలో నిజం ఉంది నిజం అంటే ఏసు ప్రభు ఆ లలియా నిజం అంటే ఏసు ఆ రోషంగా అక్కడ నిలబడి ఏలియా మన దేవుని పక్షంగా అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ అప్పుడు ఏలియా ప్రభక్తలైన వారిలో నేను ఒకడైనా నేను ఒకడనే శేషించి ఉన్నాను ఏలియా నేను ఒకటే శేషి ఉన్నా శేషించి ఉన్నాను నిలబడి ఉండను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళు ఎంత నాలుగు వందల యాభై మంది కానీ ఉత్తరం ఇస్తలేరంట కానీ ఏలియా మాట్లాడకుండా వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళు అలియా నిజమైన దేవుడికి కానీ వాళ్ళు చూడలేక ఉన్నారు ఎందుకంటే చీకటి ఉన్నాడు కదా గుడ్డి కలిగి ఉన్నారు గుడ్డి తన మన ఉన్నారు వాళ్ళు నాలుగు వందల యాభై పవర్తలు ఆవుద మాకు రెండు ఎడ్లను ఈడి వారు ఒకదాన్ని కోరుకొని దాన్ని తుణకలుగా చేసి క్రింద అగ్నిమేమియో వేయకుండానే దానిని కట్టల మీద ఉంచవలేను అగ్గి లేకుండానే కట్టలేను ఉంచవల్ నువ్వు అగ్గి లేకుండా కట్టి అని అయోధ్యని చెప్తున్నాడు రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్నిమేమియో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి హలో ఫస్ట్ అవకాశం వాళ్ళకి ఇస్తున్నాడు నాలుగు మంది ప్రభుత్వం కాక ఫస్ట్ మీ దేవత బట్టి మీరు ప్రార్థన చేయండి తర్వాత నేను చేస్తా ఫస్ట్ అవకాశం ఎవరికి ఇస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు ఫస్ట్ మీ చేయండి నేనైతే యహోవ నామమును బట్టి ప్రార్థన చేయుదును నేనైతే యుహోవాట్టి ప్రార్థన చేయను యుహో అంటే జీవగల దేవుడు అలా అంటే నేను ఆయనకు ప్రార్థన చేయను వాళ్ళ ముంగట ఒక ప్రశ్న ఇస్తున్నాడు ఇంకా ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చను ఆయనే దేవుడని నిశ్చయించుదోమని రాండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరు ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అలలియా మాట అని జనులందరూ ప్రత్యుత్తరం ఇచ్చిరి అలలియా ఏ కట్టలు మన అగ్గి మన కాల పెడతారో బాలే దేవుడు కనుక అంటే ఉత్తరం ఇచ్చి వాళ్ళు ఇచ్చినంట నాలుగు వందల యాభై పదో తర అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థనా చేయుడి అలా ఫస్ట్ అవకాశం వాళ్ళకి ఇస్తున్నాడు మీ ఒక ఎద్దుని నడిచి మీ దేవు దేవతకు ఫస్ట్ మీరు ప్రార్థన చేయాలని ఏది చెప్తున్నా ఇంకా అయితే మీరు అగ్ని కింద వేయవద్దని చెప్పగా అగ్ని ఏమి చెప్పగా వారు తమకు ఇయబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడనూ లేకపోగా వారు తమ చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేయం మొదలుపెట్టిరి గంతులు ఏము చేస్తు మా దేవత అంటే వాళ్ళ దేవత మీద ఇంత నమ్మకం ఉంది అన్ని గంతులేసి డాన్ చేసి వాళ్ళ శరణం అంతా అక్కడ కోసుకుంటున్నట కింద ఉంటది జీవుడు కింద మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు ఏలియాడు దేవుడై ఉన్నాడా పెద్ద కేకలు వేయడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరం ధ్యానం చేస్తున్నాడు కూర్చునేమో ధ్యానం చేస్తున్నమో అని ఏలి ఆయన చేస్తున్నా ఏనని చేస్తున్నా వాళ్ళకు ఒకవేళ ఆయన ధ్యానం చేస్తునేమో ఇంకా కేకే నేను ఆయన వస్తాడేమో వాడు ఒకవేళ ధ్యానము చేయిచున్నాడేమో దూరముననున్నాడేమో ప్రయాణము చేయిచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో నిద్రపోతున్నాడేమో లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా అపహాసం చేస్తునేమో వాళ్ళు చెప్పంటే ఆ విగ్రహాలు మన తీర్చన మన నూట పదిహేను అద్భుతం చూస్తున్నాం దాని కళ్ళు ఉంటాయి దాని నోరు ఉంటాయి కానీ చొచ్చ ఉంటాయి వినలేదు ఆ నోరు ఉంటే పలకలేవు కాళ్ళు ఉంటాయి నడవలేవు వాళ్ళు అది మూగ విగ్రహం దగ్గర వీళ్ళేం చేస్తున్నారు ఈ మూగ ఈ గుడ్డలు కైకలేస్తున్నారు కానీ ఏది అక్కడ హేళన చేస్తున్నారు వాళ్ళు దానం చేస్తునేమో వాళ్ళు తపస్సు చేస్తునేమో తవ్వల్లో ఉన్ననేమో ఇంకా కేకలేని ఏం చేస్తున్నా వాళ్ళు అపాసిస్తున్నారు ఏది ఆ మాట చూసి ఇంకా కైకలేస్తున్నట్ట ఇంకేం చేస్తున్నట్ట వాళ్ళు వారు మరీ గట్టిగా కేకలు వేయించు రక్తము కారునూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చూడరి అలా దేహం అంతా కోసుకుతున్నది అయితే ఇక్కడ చూస్తే మనకు తెలియాలా ఆ మర్యాద ఈ లోకమైన మర్యాద మన ముస్లింల మీ జరుగుతుంది ముస్లింల మీ మన ఉంటే కదా అక్కడిక్కడ వాళ్ళు ముస్లింలు కొందరు ఏం చేస్తున్నారు తన కోల్డ్ అతను ఇట్లా కోసుకుంటారు వాళ్ళు కోసుకొని కరబట్టలు కోరుకు కరబట్టలు వేసుకొని చేస్తుంటారు అలాగ కొన్ని ఇప్పుడు ముస్లింలు ఉంటారు వాళ్ళ పండగవలసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మూరం పడగవలసినప్పుడు వాళ్ళు కోసుకుంటారు వాళ్ళు ఇట్లా చేసుకొని ఇంగ్ల మీద నడుస్తారు వాళ్ళు వాళ్ళ అయితే ఆ కాలం నుంచి ఆత్మ ఎమ్డిస్తుంది కనుక వీళ్ళంతా దేమంతా కోసుకొని రక్తం కారుస్తున్నంట రక్తం చూపిస్తున్నంట కానీ ఒక్క ఉత్తరం లేకపోయి ఇది ముస్లింలు లేనప్పుడు హిందూస్ ఉన్నప్పుడు చూస్తుండే అప్పుడు ఇప్పుడు బి చూస్తారు వాళ్ళ అగ్గి చూసి ఏం చూస్తే అగ్గిలు నడుస్తారు వాళ్ళు మళ్ళా ఇట్లా వాళ్ళు చేస్తారు అయితే ఇక్కడ బి ఏం చేస్తున్నట కోసుకొని మన అంతగా దుంకులాడి చేస్తున్న కనుక ఒక్క వస్తలేదంట ఈ ప్రకారము మధ్యాహ్నం తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయి వచ్చిరు కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయను చేసిన వాడును ప్రతి ఉత్తరం లేక వాళ్ళు లేకపోయను అక్కడ ఎవరు లేరు అక్కడ అయితే అప్పుడు ఏం చూసాం మనం చేప్పుడు ఏలియా నా దగ్గరకు రాండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు జనల్కు చిరి అలా ఇప్పుడు సత్యం ప్రకటించినాడు ప్రకటించినాడు ఇప్పుడు అంటూ మీకు అవకాశం ఉత్తరం రాలే కానీ నా దగ్గర అండి ఇప్పుడు అని ఏది అండి ఉత్తరం ఇచ్చిన జనరల్ ఏం జరిగిందంట అక్కడ అతడు క్రింద పడద్రోయబడి ఉన్న బాగు చేసి యహోవాకు ప్రత్యక్షమై మీ నామము ఇస్రాయేలిగులను వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రంలో లెక్క చొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని రాళ్ళు అక్కడ రాళ్ళు తీసి గోత్రం పట్టి ఆ రాళ్ల చేత యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకముటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తుణకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను జను చూస్తునుక దహన బలి మీద కట్టెలు మన నీళ్ళు పోసి చేశాను ఇక్కడేమి ఉంటాడు ఇంకా అది అయిన తర్వాత రెండవ ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగూ చేసిరి చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి మూడవ వారు చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను అంత నీళ్లు పొరి పారెను అలా చూస్తే వాళ్ళకు నీళ్లు నేను కట్టలేసి కాళ్ళు చేయమని చెప్తుండ ఇక్కడ నీళ్లు ఇంకా ఖర్చులు పెట్టి అప్పుడు చెప్తుండే ఏలియా ఏమంటాడు అక్కడ మరియు అతడు కందకమును నీళ్లతో నింపాను అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను ఏలియా ఇప్పుడు ప్రార్థన చేస్తుండే ప్రార్థం చూసాం ఇక్కడ యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలుల మధ్య నువ్వు దేవుడు అయి నేను నీ సేవకుడై ఉన్నాననియో ఈ కార్యములన్నీ నీ సెలవు చేత ఈ దినమున కనబరచము కనబరచు నీ ఈ కార్యం నీ చేశా సరే అవకాశం ఇస్తున్న వాళ్ళకు దేవుడు ఏలి ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి సత్యంలో రాండి ఎప్పుడు ఎన్నదాకా రెండు తనపులు ఉంటారు ఇప్పుడు చూస్తే క్రైస్తుల సొమ్ము రెండు తనం కలిగి జీవిస్తున్నారు అలా లే రెండు తనం అంటే మనం చేసుకోవాలా అలా చూస్తే రెండు తనం అంటే ఈ లోకం ఆచారాలు మన వేసు ప్రభుత్వ దగ్గర వచ్చి వాళ్ళ రెండు తనంలో జీవిస్తున్నారు కనుక వాళ్ళకు సత్యాన్ని ప్రకటించారా కానీ ఆ రోజు ఏదేతరాకు సత్యం ఇస్తున్న కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంట ప్రకటిస్తున్నారు చెప్పి అప్పుడు ప్రార్థన చేయగా ఈ నీవల సర్వించిని కనుక నా ప్రార్థన ఆలోకించుముఖించుము యహోవైన నీవే దేవుడనై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అలా ఈ ఉదయం నీ దగ్గర తీపుము అలా ఈ జన్మ తెలుసుకున్నట్టు నా ప్రార్థన ఆలోకించుము అంటే ఎది మన ఏరియా కొందరు ప్రార్థన చేసుకుని ఏం జరిగిందట ఒక చిన్న ప్రార్థన చేసిన వరకు అతడు ఇలాగున ప్రార్థన చేయు చండగా యహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసను అంత వచ్చి ఏం చేసినట్టి వచ్చి ఏం చేసినట్ట పూర్తిగా కాల్ చేసినట ఏం చేసినట్ట పూర్తిగా కాల్ చేసినట్ట పూర్తిగా నాకేసినట్ట పూర్తిగా అంత కట్టెలు ఉట్టలు అన్ని నీళ్లు నాకేసి జీసాం ఇక్కడ అంతా కాల్ చేసి అంతట జనులందరూ దాన్ని చూచి సాగిల పడి దేవుడు యహోబయే దేవుడు అని కేకలు వేసిరి హలలీయ యహోవా దేవుడు యహోవా కేకలు వేసిరి హలలీయ చెప్పంటే దేవుని యొక్క జీవంగల దేవుని ఎప్పుడు తెలుసుకున్నటంట అప్పుడు దాకా దేవతనే మాకు నిజం అనుకునిక అప్పుడు చేసి కేకలేసింది అని దేవుని మీద సుధీరిస్తున్న అలా దావి తీర్థనం వన్ ఫిఫ్టీ వన్ జీడు బ్రదర్ ఒక నూట దావి తీర్థన దావి మహారాజ్ బి చెప్తాడు కీర్తనల గ్రంథం బ్రదర్ నీత గణము నూట పదిహేను బ్రదర్ అసలు ఫస్ట్ నుంచి మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాకూయ ఇక్కడ దావి తండ్రుడు మనం చెప్తుండ్రు ఇక్కడ మళ్ళా చదువు దావిదు మాకు మాకు కాదు దేవా మాకు కాదు దేవా రెండు సార్లు చెప్తుండ్రు ఇక్కడ మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామములకే మహిమ కలుగును గాక అలాగే దేవుని మహిమ పర్సన దావి నీ నామం బట్టి నీకే మహిమ కలుగును కాక ఇంకేమంటుడు వారి దేవుడేని అన్ని జనులు అందుకు చెప్పుకుందరు వాళ్ళ దేవుడని అందుకని అందుకు అందుకు చెప్పదు వాళ్ళ దేవుడని అందు అన్ని జనులు అని అన్ని జనులు చెప్తున్నాడు ఇక్కడ మా దేవుడు ఆకాశ మంది మా దేవుడు ఆకాశం మంది ఉన్నారు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు తన ఇచ్చ తన ఇచ్చుగా సమస్తం చేయుచున్నాడు ఆయన సమస్తం చేయు దేవుడు ఈ లోకం ఆయననే చేయు దేవుడు కనుక అక్కడ దావి కుమారు పోగురుతున్నాడు ఇంకేమంటాడు అక్కడ కింద చూడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి అలా అలీయా ఇప్పుడు బయలుదేవత చేసిండ్రు ఎవరు చేసిండ్రు ఆ అవధ పవతారు వాళ్ళు చేసి నిర్మూలం చేసుకున్నారు వాళ్ళు నిర్మూలం చేసుకుని నిలబెట్టు కనుక ఇక్కడ దావే చెప్తు వాళ్ళు ఏం చేస్తారు ఎండితోని చేస్తారంట బంగారం చేస్తారంట ఎవరు చేస్తారు బంగారం అవసరాన్ని చేస్తారు కదా ఒక పనివారు ఉంటారు పనివారితో చేపిస్తుంటారా వాటికి నోరుండి పలుకవు కన్నులుండి అటు నోటుండి పల్కవు కన్నులుండి చూడవు చేసి కూడా కన్ను చేస్తాను చూడలేవు అది చెవులుండి ముక్కులుండి చెవు వినవు ముక్కులుండి వాసన చూడవు చూడవు ముక్కు ఉండి వాసన అంటే దాని ముంద సాంబ్రాన్ వేస్తారంట సాంబ్రాను అగరబతి వేస్తే అది వాసన అది చూడది అది చూడదు అని దావి దగ్గర చెప్తున్నాడు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు చేతులు ముట్టుకవు పాదాలు అది నడవలేవు గొంతుకతో మాట్లాడవు గొంతుతో మాట్లాడవు వాటిని చేయి వాటి ఎందు నమ్మిక ఇచ్చు వారందరూ వారై ఉన్నారు అంటే మూగ ఉన్నారు గుడ్డి ఉన్నారు బొమ్మ ఎట్లుంది అట్లనే ఉన్నవారు గుడ్డి వారు ఉన్నారు ఇప్పుడు నాలుగు వందల ఇసింటి వారే ఉన్నారు వాళ్ళ మీద నమ్మకం పెట్టే కదా వాళ్ళు ఏమున్నారు అక్కడ చూస్తే ఆ బొమ్మకు ఏమేమి ఉన్నాయి గుటితనం ఉంది మూగ ఉంది చౌటితనం ఉంది నడవలేని స్థితి ఉన్నది అంటే ఆ వంటి వారాన్ని దావి దగ్గర చెప్తుంది ఇంకా చదువుకురా ఇస్రాయలీ నమ్ముకొని వారికి ఓ ఇజ్రాయల్లారా ఇప్పుడన్నా యహోవాని నమ్ముకొని ఆయనని మీకు కేడము సహాయము సహాయం మీకు అక్కడి నుంచి సహాయం చేస్తున్నాడు వాళ్ళ అలియా ఇక్కడ ఇజ్రాయల్ అని దారి చెప్తున్నాడు అంటే ఆ కాలంలో ఆ ఇజ్రాయల్ ఈ కాలంలో ఆత్మీయ ఇజ్రాయల్ ఎట్టున్నారు ఈ కాలంలో ఆత్మీయ మన ఆత్మీయ ఇజ్రాయల్ ఎటు అన్ని ఆచారాలు చేస్తుంది కదా అలా చూస్తే అన్ని ఆచారాలు ఇక్కడ చూస్తే క్రిస్మస్ కనుక ఏం చూస్తే మనం చూస్తాం క్రిస్మస్ తాత ఊత అన్ని విగ్రహాలు కా మనకి తెలిసి పెట్టినాడు ఇంత ముందు ఆ గుంపులో ఉండే ఆ గుంపు నుంచి బయటకు తీసుకున్నాడు రకరకాల ఇస్తాన్ ని పూజిస్తారు ఇస్తాన్ నుంచి స్టెఫ్ అని చెప్పినాడు మేలేక గుళంలో మీరు ఆ రూప దేవతి పూజించి అంటే వాళ్ళు రెండు తనపులో ఉన్నారు ఈ ఆత్మీయ ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ దారా ఆయనను నమ్ముకుండి ఆయనను మీకు చేయడం సహాయమని ఇంకా దావి చెప్తున్నాడు నమ్ముకొని ఆరోస్తున్నారా అంటే ఆరోస్తున్నారంటే లేవీకులు కదా అరువు అంటే లేవికుడు వాళ్ళు ఏం చేస్తు వాళ్ళు చెప్తుండ్రుడు అర అరుస్తున్నారా యహో అని నమ్ముకోండి అంటే ఇప్పుడైనా దేవుని దగ్గర మీ మనసు తిరగండి దేవుని నమ్ముకోండి అని చెప్తుడు ఇక్కడ ఎందు భయభక్తులు గల్ల వారలారా యహోవ ఆయన భయము వారికి యహో ఎందు భయం నమ్ముకుండి వాళ్ళ అంటే లేదు నమ్ముకుడు ప్రార్థిస్తూ భయం ఇంకా భక్తి లేదు అంటే వాక్యాస్తర జీతం లేదు కనుక అప్పుడు చెప్తుంది యహోని నమ్ముకోండి మీరు ఇంకేమంటుడు ఆయన వారికి సహాయము వారికి కేయడము కేడము వాళ్ళకి సహాయం వాళ్ళకి కేయడం ఇంకేమంటుడు యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అలా యహోవా మమ్మల్ని మర్చిపోయలేను ఆయన ఆశీర్వాదం మర్చిపోయే దేవుడు కాడు ఆయన ఎల్లప్పుడు ఉంటే దేవుడు కాదు మనం మనిషి పిల్లలు నా ఆశీర్వాదిస్తా అని చదువు ప్రియాంక ఆయన ఇస్రాయేళ్లను ఆశీర్వదించను అహరోను వంశస్థులను ఆశీర్వదించను ఎప్పుడు ఆయన నమ్ముకుంటే ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఆత్మీయంగా ఉంది నువ్వు దేవుని యొక్క వాక్యం జ్ఞానంలో అభివృద్ధి ఇంకా సత్యంలో పడతాం ఆశీర్వాదం అది వాళ్ళు ఆశీర్వాదించను పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును అది పిన్నలేమి అందరు యహోని ఆశీర్వా దేవుని ఎవరు నమ్ముకుంటో దేవుని భయభక్తులు వాళ్ళన్ని ఆశీర్వాదించండి ఇక్కడ దావి చెప్తున్నా ఆ అలియా అన్ని కనుక అన్ని అంటే ఈ లోకంలో అన్ని ఆచారాలు చేసేవారు ఇప్పుడు గొప్ప జనం ఉంది ఆ కానీ ఆచారాల్లో పడిపోయినాయి కానీ వాళ్ళు చెప్పాలా దేవుని దగ్గర రండి మీరు ఇప్పుడ రాండి సత్తని మీరు అనుసరించండి ఆత్మసత్వం అరించింది అప్పుడు మీ దేవుడు మీ ప్రార్థిస్తూ మీకు ఆశీర్వాదిస్తాడు ఎట్లా ఆశీర్వదిస్తాడు ఒక్కటి వాక్యం చూసి ముగిస్తాం దావి తీ తన వన్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ సెవెంటీన్ ఇక్కడ జీవితం రెండు గుంపులు ఉన్నాయి యహోవా తన మార్గంలో అన్నిటిలో తన తన మార్గంలో నీతి తన క్రియలన్నిటిలో కృప చూపు వాడు అలా ఆయన మార్గంలో కృపా చూపివాడు తనకు మొర్ర వారందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ సమీపముగా ఉన్నాడు ఐ మీన్ తన మొర పెట్టు వారి కంటే ఇంత మొరపెట్టుండ్రు అది మొర ఇంకొ గుంపుది తనకు నిజంగా మొరపెట్టు తన నిజంగా అంటే సత్యాంసాధన నిజమైన దాక్ష వారి వేసప్రభు కదా నిజం మన దాక్షంటే అవతర దాక్షలు ఉంటుంది కానీ నిజంగా మొరుపట్టారు యుహోవా సమీపం ఉన్నాడు అంటే ఎవరు నిజంగా ఉంటాడు అనే సత్యంలో ఉంటారు దేవుడు మనకు సమీపం కనుక వాళ్ళ అలి చెప్పంటే ఇక్కడ దావి దంటున్నారు మీరు యుహోని నమ్ముకోండి ఆయనని మీకు సహాయం సహాయం అక్కడి నుంచి రావాలి కనుక మీరు యుహోని నమ్ముకోండి అని చెప్పారు అరుణ అంటే మన దేవికని వాళ్ళు కనుక ఈ కాలంలో మనం అనేది దేవుని నమ్ముకోండి దేవుని రాక దగ్గర ఉంది ఆయనని మీకు సహాయం అంతా ఆయననే మీకు ఇస్తారని చెప్పాలి దేవుడు వాక్యం దీవించుకా ప్రారు ముంచు మీరు చేయండి సుప్రభాన్ ఆదివానికి సుతం చేస్తున్నా దీవానికి తిరిగి తిరిగి చరిత్ర నిరవేర్చగలు కానీ నాదివానికి సొతం ఈ కాలంలో అలాగే గోపజను రెండు తరఫు కలిగి ఉన్న సుప్రభాన్ ఆదివానికి సుతం నేనే మార్గం నేనే జీవం నీ మార్గం జీవంలో రావాలా ఆ ఉద్ద బోధించి విడుదల పొందాలా సుప్రభా మీరే కలిగించండి గొప్ప కంకరించండి ఆత్మని సరస్వతం నడిపించి రాక సమీపించింది ఆ కాలంలో ఉన్నారు కాలం ప్రభా ఈ కాలంలో ఉన్నారు నా దేవానికి శతం చేస్తాం నా దేవుడు ఆకాశం మీద ఉన్నాం అలాగ సమస్తం నీ కలిగి చేస్తున్నాడు కనుక ఇసు నా దీవానికి శతం అలా అలీగ నాదేవా దావిద్వి ఇక్కడ చెప్తున్నా ఆయన నమ్ముకోండి రాండి అలా ఇన్నాళ్ళ రెండు తలపులు ఉన్నారు ఇక్కడ అలా నా దీవానికి శతం ఈ గొప్ప జనం మేము ప్రకటించాలా ఈ సత్యాల వాక్యం లంబరించి మాకు ప్రభా అలా అలీయ నాదేవాడుకోండి అలా అలీయ నాదేవా అన్నది అలాగే నాదేమో మన ఈ దేశం ప్రభా ప్రజలు జ్ఞాపకం చేసుకొని వైరస్ పట్టి ముట్టి స్వచ్ఛపరిచి ఆత్మ తెరవండి వాళ్ళు దగ్గర రావాలా సరస్వతం రావాలా రక్షణ పొందాలా వాళ్ళ ఆత్మ తెరవండి గుడ్డి తెగ విడిపించండి అలా వైరస్ ఎన్నో తెగులేస్తుంది దాన్ని ఆపండి ఆ ఫంకర్స్ ఇంక ఏముందో ప్రభా దాన్ని ఆపండి వేసే ప్రభా నాది ఏమో అని ఏసంలో మీరు ఆపండి వేసేలా కనికరించండి చిన్నపిల్లలు ముట్టి తాకి స్వచ్ఛపరచండి అలా అడిగే నాది వ్యాక్సిన్ నుంచి ప్రభా రక్తం పోసే దాయించండి అది ఏ హానించకుండా ఈ ప్రజలు రక్షణ పొందాలా కుడి కుడి అడిగని ప్రజలని చెప్పిన యేసుప్రభ యోనతో మాట్లాడారు కుడి అని ప్రజలు లైఫ్ లైఫ్ అని తెలియని ప్రజలు యేసుప్రభ నా దేవ ఆ ప్రజలు సువార్త చెప్పాలి అంతేదా వాళ్ళువి రావాలా జ్ఞానం తెచ్చండి వాళ్ళ అలిగ నా దీవానికి శోధం చేస్తాం వాళ్ళ అలిగ ముట్టి తాకి జ్ఞానం తెచ్చండి నర్సులు ముట్టి తాకి సరస్వతం నడిపించండి నా దీవానికి శోధం మా పిల్లలు ఎంతమంది నిద్ర ఇస్తున్నసుప్రభ వాళ్ళ అలిగ వాళ్ళవి ముట్టని తాకండి వాళ్ళ అలిగ కుటుంబం ముట్టండి వాళ్ళవి సరస్వతం రావాలా అలది అది సత్యం గ్రహించాలా అలదియ సరస్వతం రావాలా వాళ్ళ ఆత్మ తెరవండి వాళ్ళ బీ ప్రభ పరిశుద్ధాత్మ వరాలు జ్ఞానం తెచ్చని పరిశుభకం నుంచి అలనియ నానాభ అన్ని బోధలు అపస్త్ర బోధలు రావాలా వాళ్ళ ఆత్మ తెరవండి అవధ కులాలు వేసుప్రభ ఆ రోజు ప్రవాహాలని అందరి ప్రవాహాలి ఎట్లు వచ్చిండ్రు ఈ కాలంలో అందరు నిశ దగ్గర రావాలా రక్షణ పొందాలా కేపీఎం బ్రదర్ ముట్టను తాకండి వాళ్ళ ఉద్యోగంలో చూడండి దీవించే ఆశీర్వాద ప్రతి ఫ్యామిలీ ప్రభావ సేవ చేయాలా చిన్న పిల్లలు పెద్ద పిల్లల ముందు ఆశీర్వదించి మీ జ్ఞానం నింపి పశు దాత్వ వాడుకోండి అన్న ముట్టం ఆరోగ్యం బలం దర్చండి పోయే ప్రాంతంలో సత్యం ప్రకటించాలా ఆవుద్దం సైతాన్ని కూలాలా కాలిపోలా ఎంతోమంది పోతే వాళ్ళు చుట్టు అగ్నికరించే పెట్టండి అక్కడ నీ నవముల ప్రభావ గణపరచాలా ఏ సినిమా రక్షణ సేవ జరగాల నా దీవానికి ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించి మీ సేవ కోసం తయారు చేయండి అలదిగా ఏది ఏదియా ఇట్లా నీ పక్షంగా రోషం పురోషంగా ఉన్నాం దావి తీసుకున్న విషయంలో నీ పక్షంగా రోషంగా ఉన్నాడు అఫ్రీతములుగా నీ పక్షంగా మేము రోషంగా పరోషంగా ఉండి అలలి అవధ చూపియాలా అది ఓడిపోవాలా సత్యని మేము రావాలా ఈశ్వ కృష్ణ ప్రాస్వామి ఓకే బ్రదర్ పరలోకమంది ఉన్న తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభువానికి స్తోత్రంలో తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయిన నా తండ్రి నీకు వందనాలు విశ్వాసంకు కర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా సమాధానకర్త స్థుతులకు స్తోతారుడా నా తండ్రి నీకు వందనాలు మహోన్నతుడా కృపామయుడ తేజోమయుడ ధవలవర్ణుడా అతి కాంక్ష నా తండ్రి నా ప్రాణపీడైన నా ఏసయ్యా నీకే వేలాది కోట్లాది స్తులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా తండ్రి కాచి కాపాడిని కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రముల కంటి పాప కాచి కాపాడినవు తండ్రి పగలు నాయన తండ్రి అనేక చీకటి తెగుళ్ల నుంచే ప్రభనాయన తండ్రి నాయన అది పగటి వేళ కలిగినను రాత్రి వేళ కలిగినను నాయన చీకటిలో సంచరించే బాణములైనా వాటన్నిటి నుంచి వేటగాని ఉరిలో నుండి నాశనకరమైన తెగుళ్ల నుంచి మా గుడారము ప్రభనైనా తండ్రి సమీపించకుండా నాయనా తండ్రి ఇంతకాలము ఈ క్షణం ఈ నిమిషం వరకు నాయనా నీ కృపలో కాచిన తండ్రి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాలం తండ్రి నాయన నీతో గడిపే భాగ్యము తండ్రి నీ స్వరం వినబోయే ధన్యత యోగ్యులుగాను భాగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణపీరుడ పలోక నా ఎసయ్యా నీకే వందనాలు కృతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాక హలెలు యా తండ్రి ఇదిగో ప్రభానైనా తండ్రి ఆ దినం ఆ సమయం ఆ కాలంలో ప్రభానైనా తండ్రి ఆ ప్రజలు ప్రభా తండ్రి బయల దేవతను పూజిస్తున్నారు ప్రభానాయన ఆ బయల దేవతని ఆరాధిస్తు నాయన ఆ యొక్క ప్రవక్తలు ఆ యొక్క దురాత్మ సమూహం ఉంది ప్రభా నాయన నాలుగు వందల మంది కానీ అక్కడ వాళ్ళందరూ ఉంటే నీ యొక్క బిడ్డ ఏలియా ఉన్నాడు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా ఏలియా ద్వారా ప్రభా నాయన చీకటిలో నాయనా తండ్రి ఆ బయలు దేవతను పూజిస్తున్న ఆ యొక్క నాయన ఏ రీతిగా ప్రభా నీవే నిజమైన దేవుడు అని నువ్వు రుజువు పరిచినావు ఏలియా ద్వారా ప్రభా కబట్టి వాళ్ళకున్న ఆత్మీయ నేత్రాలకి స్వస్థతను ఇచ్చినావు తండ్రి అప్పటిదాకా వాళ్ళు అంధకారంతో ఉండిపోయినారు ప్రభ ఆ బయలు దేవతను ఆ బయలు దేవతని నాయన ప్రకటించే ఆ ప్రవక్తల చేతిలో చిక్కబడిపోయి ఉన్నారు ప్రభా కానీ ఏలియా ద్వారా ప్రభా వాళ్ళకి నాయనా తండ్రి మీరు విడుదల ఇచ్చినారు ప్రభ మీరు గొప్ప కార్యం జరిగించినారు ప్రభా నీ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యం జరిగించినారు తండ్రి నీకు పాదాభివందనాలు తండ్రి ఆ దినం ఆ మోసపోకుండా నాయన మీరు నాయన వాళ్ళకి నాయన మీరు ఆత్మీయంగా స్వస్థతనిచ్చినారు ప్రభా ఈ దినం కూడా ప్రభా నాయన బయలు దేవత లాగా నాయన బోధకులు ప్రభా అబద్ధ ప్రవక్తలు ప్రభా నాయన ఈ లోకంలో సంచరిస్తున్నారు ప్రభా ఏసు పరిశుద్ధ నామం పదమే వాడుతున్నారు కానీ నీకు దొంగ ముద్దు పెడుతున్నారు ప్రభా యూధా పెట్టిండి ప్రభా మీకు దొంగ ముద్దు ఈ దినం ప్రభా నాయన నీకు దొంగ ముద్దు అంటే నీ సేవనే చేసే ఉన్నారు నీ సువార్తని ప్రకటించేలాగానే ఉన్నారు కానీ అబద్ధ బోధను అబద్ధంగా తండ్రి దురాశ కలిగి ప్రభా నాయన కలిగి స్వార్థంతో ప్రభా ఈ దినం ఎంతో మందిని మోసపరుస్తున్నాడు ప్రభా యొక్క అపవాది సాతాను ఘట సర్పం ఆ యొక్క చేతుల్లో ఎంతో మంది నాయన తండ్రిని బిడ్డలు చిక్కబడి ఉన్నారు ప్రభ వాళ్ళ నేత్రాలు కూడా ఆ రోజు ఏలియా ద్వారా ప్రార్థిస్తే వాళ్ళకు విడుదల వచ్చింది ఈ దినం మేము ప్రార్థిస్తే వాళ్ళకు విడుదల రావాలా కాబట్టి ఏలియా మేము తయారవ్వాలా లేకపోతే నాయన మేము రుజువు పరచకపోతే ఎవడు నమ్మడు ప్రభ కార్యం జరగకపోతే ఎవడు విశ్వసించడు ప్రభా ఈ జనులకు కార్యం జరగాల కాబట్టి ఏలియా ఆ కార్యం చేసి చూపించిండు ప్రభా బలిపీఠము కట్టి మిమ్మల్ని రుజువు పరిచయండు ప్రభ మీ నామములో మొర్ర పెడితే మీరు రుజువు పరిచినారు ఏలియా ప్రార్థన మీరు అంగీకరించి నాయన ఎందుకంటే ఏలియా మీ సేవ చేస్తుండు అక్కడ మీరే దేవుడని ఆ జనులకు తెలియాలి కాబట్టి ఏలియా ప్రార్థిస్తే నువ్వు జవాబిచ్చినావు ప్రభ అందులో స్వార్థం లేదు కాబట్టి ఏలియా మేము కూడా ఉండాలా మా ప్రార్థనలో ఎక్కడ స్వార్థం కానీ మాకు ఉండద్దు ప్రభ ఎక్కడైనా కానీ నీ చిత్త జరగాల నీకు అంగీకారంగానే జరగాల నీకు విధేయత కలిగి ఉండి నీ పట్ల నీతిని భయభక్తులు కలిగి జరిగించాల గాని మా స్వార్థపూరితమైన ప్రార్థనలు స్వార్థపూరితమైన జీవితము స్వార్థంతో కూడిన ఆశలతో ఉండకుండా నీ నామానికి మహిమతి ఇచ్చే విధంగా మమ్మల్ని మీరు ముందుకు నడిపించండి నాయన అవును ప్రభ మాకు ఆశ్రయము నీవే ప్రభ మాకు సహాయము నీవే ప్రభ ఈ లోకంలో ఎవరు సహాయం చేయగలరు ప్రభ ఎవరు ప్రభ ప్రేమించగలరు ఎవరి ప్రేమల్లో ప్రభా నాయన తండ్రి స్వార్థం కపటం ఉంది ప్రభా నీలోనే కపటం లేదు ప్రభ నిస్వార్థమైన ప్రేమ జాలి గల ప్రేమ ప్రభా నీది జాలి గల ప్రేమ తండ్రి నీది దయగలిగిన ప్రేమ తండ్రి కాబట్టి మాకు సహాయం నీవే ప్రభా మాకు ఆశ్రయం నీవే ఆధారము నీవే కేడము డాలు నీవే ప్రభ కాబట్టి మేము నిన్నే ఆశ్రయిస్తాం ప్రభా ఈ లోకంలో ఎంతటి వాళ్ళైనా కానీ వాళ్ళు ఎంతటి గనులైనా నీకు సరి రారు వాళ్ళు నీతో వాళ్ళకి పోలికన్నా ప్రభ కాబట్టి మా ప్రార్థనలు కానీ మేము ప్రతిది ప్రభా నాయన నీ మీదనే ఆధారపడి జీవిస్తాం ప్రభ నీ తట్టు తిరిగి ప్రభా నీ వాక్యాన్ని మా హృదయాల్లో పెట్టుకొని ఏలియా లాగా మేము కూడా ప్రార్థిస్తాం ప్రభ మాకు సహాయకుడు నీవే మమ్మల్ని నడిపించే నాయకుడు నీవే కాపాడే కాపరి నీవే పోషించే పోషకుడు నీవే ఆదరించే ఆదరణ దేవుడు నీవే విశ్వాసాన్నిచ్చే విశ్వాసకర్తవి నీవే సమాధానాన్నిచ్చే సమాధాన కర్తవి నీవే ఆలోచనలు ఇచ్చే ఆశ్చర్యకరుడు నీవే ఆలోచన నీవే తండ్రి కృపామయుడవు నీవే దయామయుడవు ధవల వర్ణుడు తండ్రి కాబట్టి ప్రభ మేమైతే ఎవరిని వెంబడించము ఎవరితో మేము మోసపోం కాబట్టి మేము వివేచన కలిగి నాయనా నీ వాక్యం మేము కలిగితే ఆ అబద్ధ బోధకులు ఆ అబద్ధ బయలు దేవతలు ప్రభా వాళ్ళు బయలుదేవే ప్రవక్తలు ఈ కాలంలో కూడా నాయన వాళ్ళు భయంకరంగా ఈ లోకమంతా నాయన తండ్రి వాళ్ళు వచ్చున్నారు ప్రభా వాళ్ళు మా దగ్గరికి కూడా వస్తారు ప్రాభ మమ్మల్ని మోసపరచడానికి కానీ మేము నాయన నీ వాక్యం లేకపోతే మోసపోతాం ప్రభా కాబట్టి మేము ఎవరు మోసపోకూడదంటే నీ జీవమైన వాక్యం మా హృదయంలో ఉండాలా మీ ఆత్మ మాలో ఉండాలా మీ వివేచన మాలో ఉండాలా లేకపోతే ప్రతి వాడు మోసపోతాడు ప్రభ కాబట్టి ఎవరు వాడి చేతుల్లో చిక్కబడకుండా ఎవరు మోసపోకుండా ప్రతి ఒక్కరికి నీ యొక్క వివేచన దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ ఈ మధ్యాహ్న కాల సమయం స్వరం వినిపించినందుకు నీకు వందనాలు అలాగే ప్రభా తండ్రి యొక్క వాక్యాన్ని ప్రకటించిన తండి నాక తోటి దాసుడుగు మనోజ్ బ్రదర్ కూడా ప్రభా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఆయనకి మీరు బయలుపరచండి ఆయన ద్వారా గొప్ప సేవ మీరు జరిగించండి ఈ అంత్య దినాల్లో సిస్టర్కి కూడా మంచి ఆరోగం దండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభ భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం తెచ్చండి వాళ్ళకి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి మీ పరిశుద్ధ అభిషేకం వాళ్ళకి కుమ్మరించండి ప్రభా నాయనా తండ్రి ప్రభా వాళ్ళ బ్రదర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు వాళ్ళందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించ నడిపించండి వాళ్ళ ప్రతి ఔషతులు తీర్చండి ప్రభా తండ్రి అలాగే సిస్టర్కి సంబంధించిన రిలేటివ్స్ అందరినీ కూడా ప్రభా నాయన మీరు నాయన దీవించండి ఆస్వాదించండి ఈ వైరస్ల నుంచి మీరే కాచి కాపడండి అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన పరిశుద్ధ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను ప్రభా ఆయనను కూడా దీవించి ఆస్వాదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీశత్తలు సహోదరుడు కూడా మీరు బయలుపరచండి మీ పరిశుద్ధ అభిషేకం దయచేసి నాయన మీ జ్ఞానంలో ముందుకు పోవాలా ప్రభా నయన తండ్రి కుటుంబంలో కూడా శాంతి సమాధానం దచ్చేయండి పిల్లలకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి పిల్ల నయన తండ్రి యొక్క పాప చదువుతుండగా మీ జ్ఞానం అనుగ్రహించండి భార్య కూడా మంచి ఆరోగ్యం తెచ్చేయండి ఆ యొక్క తండ్రి థైరాయిడ్ నుంచి ఆ యొక్క స్టోన్స్ నుంచి మీరే సంపూర్ణ స్వస్థత కలుగునుగాక ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అలాగే వాళ్ళ అత్తమామలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అలాగే వాళ్ళ మరదలు ఆ యొక్క కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి అలాగే చంద్రశేఖర్ అన్న నాయన రవి బ్రదర్ వాళ్ళు టీం అంతా సేవ సువార్తని ప్రకటించడానికి వెళ్ళినారు కాబట్టి వాళ్ళకి మీరే తోడై ఉండి నాయన అక్కడ గొప్ప కార్యం మీకు మహిమకరంగా జరిగించమ అన్న కూడా ఆయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఆత్మీసత్యాలు చూపించమని ఆ యొక్క సేవకులు ఆ యొక్క దాసులు ఎక్కడికైతే వెళ్ళారు వాళ్ళ కుటుంబాల చుట్టూ మీ కంచే కాపుదల భద్రత పెట్టమని వైరస్ బాధితుల నుంచి వ్యాక్సిన్ బాధితులను ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను మీరు పొందిన గాయం ద్వారా స్వస్థపరచండి ఎంతోమంది సేవకులు మీ అందు నిద్రించినారు ఆ సంఘములకు కాపరలు లేవనెత్తండి ఆ కుటుంబాలకి మీరే ఆదరణ దయచేయండి సమాధానం దయచేసి మీ కృప అనుగ్రహించండి భార్యను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి మీరే తల్లి తండ్రి మీ కృప చూపించమని ఆయన ఈ మధ్యాహ్న కాల నీ స్వరం వినిపించి నిజంగా మమ్మల్ని భాగ్యులుగాను ధనవంతులు యోగ్యులుగా ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేసినందుకు నీకే వేలాది కోట్లాదిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగంలో కలిగునుగాక నజరేడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడ మహోన్నతుడ కృపా కనికరము గల దేవ వేసయానికి ప్రభు సర్వోన్నతుడ సర్వాధికారి సర్వలోక సృష్టికర్త జీవ గల దేవ జీవాధిపతి అనే దేవ కృపా సత్య సంపూర్ణుడా నిన్న నెడియరీతి నా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలకు వందనాల ప్రాభ నీకు వేలాది వందనాల తండ్రి గడిచిన కాలమంతా నన్ను మిమ్మల్ని కాచి కాపాడి ప్రభా నేనా ఈ దినం ప్రభా మీ యొక్క స్వరం వింటకు నా తండ్రి మిమ్మల్ని ఆరాధించిన ప్రభ మీకు మొరుపెట్టే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది వందనాల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభ నేను తండ్రి మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభా నా తండ్రి నాన్న అవును ప్రభావ నా తండ్రి జనులు ప్రభావ నీ ప్రజలు తండ్రి గుడ్డి వారైపోయినారు తండ్రి నాన్న కళ్ళుండి చూడలేని నడు కాళ్ళుండి నడవలేని నోరుండి మాట్లాడలేని ప్రభావ నా తండ్రి ఒక గుడ్డి విగ్రహాన్ని ప్రభా బయలు విగ్రహ ప్రభావ వాళ్ళు పూజిస్తున్నారు ప్రభావ దాన్నే దేవత అనుకుంటున్నారు దాని మీదే సమస్తం చేయగలుగుతూ అనుకుంటున్నారు ప్రభావ వాళ్ళు ఎంతసేపు ఎదురు చూసినా ప్రభా అది వ్యర్థమే ప్రభావ ఎందుకంటే అందులో ఏమీ లేదు అందులో జీవం లేదు అది ఉట్టి మట్టి బొమ్మ మాత్రమే ప్రభావ నా తండ్రి అది వాళ్ళకి తీయక ప్రాభ నా తండ్రి వాళ్ళు ఏవేవో చేసినారు ఏవేవో అర్పించినారు కానీ అవన్నీ వ్యర్థమైన నా తండ్రి జీవము దేవుడవు నీవే ప్రభావ ఎటువంటి పరిస్థితులైనా గొప్ప కార్యాలు చేయగలరు అదే రీతి నా తండ్రి ఏలియ ప్రవక్త తండ్రి ఆ కట్టల మీద నీళ్ళు కూడా దాన్ని మరిగించి మంటకలుగ చేసిండు ప్రభావ అది ైనా నీ గొప్పతనం ప్రభావ నా తండ్రి నువ్వు జీవం గలే దేవుడు ఎక్కడైనా జీవం చూపించే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రాభ నా తండ్రి ఆ రోజు మీ నామానికి మహిమ కలిగింది ప్రాభ ఆ జనులందరినీ అయినా మీ తట్టు తిరిగినారు ప్రాభ నా తండ్రి అదే రీతిగా ప్రభావ ఈ దినాల్లో కూడా సేవ జరగాల ప్రభావం ఎందుకంటే ప్రభావ ఈ దినం కూడా జనులు ప్రభావ ఆ రీతిగానే ఉన్నారు నా తండ్రి మాట్లాడలేని గుడ్డి బొమ్మలను చేసుకునే ప్రభా నా తండ్రి నా తండ్రినైనా విగ్రహ రాధికులుగా తయారైపోయినారు ప్రభా నా తండ్రి హృదయ కఠినలు అయిపోయినారు ఏవో జరుగుతాయని కానీ అవన్నీ వ్యర్థమని నా తండ్రి అనేకలు తెలుసుకోవాలా ప్రభావం ముఖ్యంగా మా దేశంలో ప్రభావ నా తండ్రినైనా వారంతా గుడ్డితనం నుంచి విడుదల పొందాలంటే ప్రభావ ఆ ఏరియా ప్రవక్తల మేము తయారు కావాలా ప్రభావ అందరినీ ఛాలెంజ్ చేసేటట్టుగా మేము తయారు కావాలా ప్రభావ మీ చిత్తం నా తండ్రి రోజు ఏ ప్రాప్తి తెలుసుకున్నాడు కాబట్టి నా తండ్రి నేను ఆ యొక్క ఆ విధంగా ఛాలెంజ్ చేయగలిగింది కానీ ఈ రోజు మేము ఇంకా బలహీనతల్లో ఉండిపోయిన తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం ప్రభావ నా తండ్రి ఆ రీతిగా మేము ఉండడానికి వీలేదు ప్రభావ మేము మీతో సంభాషించి మీ చిత్తం తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ చేయాలా మీ నామాన్ని ప్రవాహం అదే రీతిగా మేము ప్రకటించాలా అదే రీతి గొప్ప మీ నామాన్ని మేము చేయాలా వాళ్ళ గుడ్డితనాన్ని వాళ్ళకి చూపించాలా ప్రభావ నా తండ్రి అటువంటి యొక్క అభిషేకం మాకు దయచేయండి ప్రాభ అటువంటి జ్ఞానం మాకు దయచేయండి ప్రభావ అటువంటి సేవ ద్వారా మీరు జరిగించండి ప్రభు మీరే గొప్ప చేయబడు నా తండ్రి నేను నా ప్రభా ఎందుకు పనికిరాని యోగ్య తండ్రి ఏ తెలివితేట లేని వారినే మీరు ఎన్నుకుంటారు ప్రాభ నా తండ్రి అటువంటి మమ్మల్ని ఎన్నుకున్నారు మీకు వందనాల ప్రభావ కానీ ఎన్నుకోబడిన మేము మా పిలుపులకు నా తండ్రి మేము నా తండ్రి నిశ్చయం చేసుకొని ముందుకు సాగలన్న సహాయం దాయచేయండి ప్రాభ మీ యొక్క కనికరం మేము పొందుకోవాలా ప్రభావం మీ యొక్క సేవ చేయాలా మీకు విలువైన అర్పణలు మేము తీసుకొని రావాలా ప్రాభ నా తండ్రి మీ యొక్క నా తండ్రి నీరు అక్కడ అతి సమీపంగా ఉంది ప్రభా నా తండ్రి నాయన మేమే ఆ అంత అంతే దినాల్లో గొప్ప సేవ మేము మీరు సహాయం దయచేయండి ప్రభావ మా బలహీనతలన్నీ కొట్టిపారే ఏ ఒక్కరి చేతిలో మోసపోవడానికి వీల్లేదు ఆ తండ్రి ల వల్లే నాయన శరీర తండ్రి వేషధారుల వల్లే ఉండడానికి అస్సలు వీలదు ప్రభా విన్న ప్రతి వాక్యాన్ని ప్రభా మేము పాటించాలా ప్రభా తన అనేకులకి ప్రకటించాలా మీరు అక్కడికి అనేకుల్ని సిద్ధపరచాలా అటువంటి కృపను దయచేయండి నైనా ఇది ఏదైతే వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరిని మేము స్వస్థపరచని తండ్రి నాయన ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడుదల కల్పించినారు ప్రాభ నా తండ్రి ఇంకా అనేక మంది నా తండ్రి వైరస్ బారిన పడుతున్నారు వారిని బయటగా ప్రార్థిస్తున్నాం ఐసీడ్లు వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచని తండ్రి ఎవరెవరైతే అనారోగ్యాలు ఉండదు ప్రాణాంతకమైన వ్యాధులు ఉండి నా తండ్రి హాస్పిటల్ ఐసీలు ఎక్కడెక్కడో నా తండ్రి భయంకరమైన విడుదల భయంకరమైన పరిస్థితుల్లో పొందుకున్నారు ప్రభావ వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి తండ్రి మీరే నాయన యొక్క జీవం కలిగి చేయండి ప్రభావ మీరెవరికి నా తండ్రి పూర్ణా స్థాయి చేయండి నా తండ్రి ఏ ఒక్కరు కూడా ప్రభావ నా తండ్రి మరణించుకోవడానికి వీలేదు ప్రభావ నా తండ్రి ఎంతోమంది మరణించిన ప్రభావ వైరస్ వల్ల నా తనకమైన వల్ల ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి నా తండ్రి నిరాశ్రయలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభావని దిన ఆహారం దయచేయండి కావాల్సిన ప్రతి ఆస్రతను తీర్చండి మంచి ఆరోగ్యం ఉన్న తండ్రి దయచేయండి ప్రతి ఒక్కరిని ఆయన మీ యొక్క రక్షణ మార్గంలోకి వచ్చి సహాయం దయచేయండి ప్రభావ నా తండ్రి ఎవరైతే నా తండ్రి ఇంకన ప్రభావ స్వస్థపడినారు వైరస్ బాని పడలేదు నా తండ్రి వారి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలా ప్రభావ మునుపటి జీవితం జీవించడానికి వీలదు ప్రభా పాపపు జీతాన్ని విడిచిపెట్టి నా ప్రభావ కృపలో నాయన వాళ్ళు అభివృద్ధి పొందాలా మీ యొక్క మీ తట్టు మీ నామం మీ నా మీ మార్గంలో వెళుతూ నా తండ్రి మీ కార్యాలు మేము చేస్తే ప్రాభ ఏ ఒక్క వైరస్ కానీ తెగులు కానీ మా దారి చేరలేదు ప్రభావ నా తండ్రి అటువంటి రీతిగా మేము జీవించాలా ప్రభావ అటువంటి రీతి మేము ముందుకు సాగాల ప్రభావ మీరే సహాయం దయచేయండి మీరే అందరినీ ప్రభావ నా తండ్రి మీరు ఒక్కరు నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతి ప్రాథీనతలు నిప్పండి ప్రతని రక్షణ మార్గంలో నడిపించండి ఆ యొక్క వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్నారు వారందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ కాలేజీల్లో నా తండ్రి ఎక్కడ పడితే ఆఫీసుల్లో నా తండ్రి ఎక్కడంటే అక్కడ స్టార్ట్ అయిపోయినాయి ప్రభావ తండ్రి ప్రతి చోట వేస్తున్నారు ప్రభా నా తండ్రి తండ్రి దాని వల్ల ఉపయోగం లేదు ప్రభావ ఈ ఒక వైరస్ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు ప్రభావ కానీ ఇంకా తప్పించుకోగలుగుతాను అనుకుంటున్నారు కానీ ప్రభా ఇది కాదు ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయని వాళ్ళందరినీ తెలుసుకోవాల ప్రభావ ఎందుకంటే ప్రభావ ఈ వాక్యం నా తండ్రి ఎప్పటికీ మారదు ప్రభా నా తండ్రి యుగములు గతించిన ప్రాభ ఆకాశ భూములనే గతిస్తాయి మీ మాట గతించదు ప్రాభ కాబట్టి నా తండ్రి మీ మాట రాయబడి ఉంది ప్రాభ మీరే చెప్పినారు ప్రాభా ఇంకా భయంకరమైన తెగుళ్ళు నాయన శ్రమలు నా తండ్రి భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రాభ ఆ యొక్క గ్రంథం అంతా నెరవేరే టైం దగ్గరికి వస్తుంది ప్రాభ కాబట్టి నా తండ్రి ఆ యొక్క టయానికి సిద్ధపడాలా వాటిని ఎదుర్కోవాలంటే ప్రభావ మీ యొక్క పిలుపులో మేము ఉండాలా మీ యొక్క ముద్రలో మేము ఉండాలా ప్రాభ అప్పుడే మేము కాపాడగలుగుతాం ప్రాభ కాబట్టి నా తండ్రి ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును కాక క్రీస్తు పరిశుద్ధ నమంలో నా తండ్రి జ్ఞానం అందరికీ తెలుసుకోవాలి అందరూ ఎరగల జ్ఞానాన్ని ప్రభావ వారి జీవితాలు నికనైనా సరి చేసుకొని మీ యొక్క మార్గంలోకి నడిచిలాగడం సహాయం దయచేయండి మీరే కనికరం చూపించండి ప్రభావ నా తండ్రి ఒక్కరు నా తండ్రి గర్వంతో గానే అహంకారంతో కానీ బిహేవ్ చేయడానికి వీలు లేదు మీరే నన్న కనికరం చూపించమని అదే రీతిగా ప్రేర్ లో పాల్గొన్న ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నా తండ్రి యొక్క గ్రూప్ లో ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రాభ మీకే తల్లి వారందరినీ ప్రభావ మీరే స్వస్థపరచండి ప్రతి చోట మీరు తోడుగుండండి ప్రభావ ప్రతి చోట నా తండ్రి మీకు సాక్షులు నిలబెట్టండి శాంతి సమాధానం దయచేయండి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభా నైనా మీ యొక్క ఆత్మాభిషేకం దయచేసి మీ యొక్క సేవ బలంగా వాడుకోండి మనోజ్ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ స్వరాన్ని వినిపించినాడు తండ్రి నేను బ్రదర్ ని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆంటీని కూడా ముట్టండి ప్రభా సిస్టర్ని ఇన్ గారి సిస్టర్ని కూడా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ వారి చుట్టూ మీరే కంచ కాపుదాలు దయచేయండి ప్రభావ వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండండి ప్రతి చోట మీరే శాంతి సమాధానం దయచేయండి సమస్తమైన తెగుల నుంచి వీడి వీడి నుంచి నేను అపాయాల నుంచి కాపాడండి మీ గొప్ప సాక్షులు నిలబెట్టుకోండి ఈ అంతే దిన ప్రభావ నా తండ్రి మీకు గొప్ప సాక్షులుగా నిలబడాలా మీ యొక్క వాక్యాను సారాన్ని జీవించి నేను మీ ఒక్కని అనే మీ ఒక్క వాక్యాన్ని అనేకులకు ప్రకటించి గొప్ప సేవకులుగా మారాలను సాయం దయచేయండి మీ సేవలో మరింత బలంగా వాడుకోండి ప్రభు నైనా ఈ అవకాశాన్ని నేను అదే రీతిగా నా తండ్రి మా ప్రియులు ఎవరైతే నా తండ్రి అటవీ ప్రాంతాలకు వెళ్ళున్నారో ప్రాభ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రాభ నా తండ్రి అక్కడ గొప్ప కార్యాలు జరగాల ప్రాభ మీ సువార్థ అనేకులకి ప్రకటించబడాలా అనేక హృదయాలు అనేక మీ తిరగాల ప్రాభ నా తండ్రి మీరే నా తండ్రి వారి అపవాది బంధకాలను కొట్టిపారే ప్రాభ ఎక్కడ అడగించడానికి వెళ్ళలేదు వాతావరణ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు రాకుండా నా తండ్రి వెళ్ళిన పని విజయవంతం వల్ల అనేకలు స్వస్థపడాలా శారీరకంగా మానసికంగా అనేకులు నిన్ను తెలుసుకొని నీ యొక్క మార్గంలో వాతీసం పొందాల ప్రాభ మీ సువార్థ వినాలా మీకు చోటి తండ్రి మీరే కార్యం జరిపించమ మీరే గొప్ప స్థానా గొప్ప సాక్షిని నిలబెట్టమని నన్ను అవకాశం ఇచ్చినందుకే మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు జల్లిస్తూ నజరే క్రీస్తు పరిశుద్ధ సమర్పిస్తున్నాడు ప్రభావ ప్రకటించిన ప్రభావాలని అరుణ్ కుటుంబం ప్రభావం తప్పిపోయింది అరుణ్ కుటుంబం చెప్తున్న దావి తిప్పడం రాండి యహోని నమ్ముకోండి అలలియా నాదేవానికి దావి కాలంలో అరుణ్ కుటుంబం ప్రభ అంతా తప్పికమని మళ్ళా రాండి కుటుంబం ఆశీర్వాద చేస్తామని చెప్తున్నాను తిరిగి చరిత్ర నిలవతి తిరిగి చరిత్ర మా జీవితంలో జరుగుతుంది కనుక మేము మేలేక ప్రభ హలయ మనసన్ని ఎసు ప్రభా చిన్నుకుంపు స్థిరపరిచి బలపరిచి ఈ అవుదం వాక్యం మేము చూపియాలా అలలి నాద్య మన సత్యమైన వాక్యం చూపించి ఆ ఔదం ఓడిపోవాలా నాదేవానికి కరండి రావాలి ఎసు ప్రభ నా దేవాలను ఖరించని అలాగే అక్కడ దావిదట చెప్తున్నాడు రాండి అరవై అంటే లేవి కుటుంబం తప్పిపోయింది యేశప్రభ మన తీర్థ నిద్యండా మీరు ఆయన నమ్ముకోండి ఆయననే ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు దావిది అక్కడ చెప్తుడు మన ఏదేవి మేము ఇట్లా చెప్పేలేక ఉండారా అలాగే మా మా మూసుకొని వద్దదు ఈ సమాధ మందిరం మీరు దావిదేట చెప్తున్నాడు అటుసి ఆశక్తి మాకు అందరికీ దయచం అని ఏసిన ప్రసం మెయిన్ మన నత ఏప్రభా త్వరం ఏ శ్రతీజయం సంపూర్ణ విజయం పాచిక నాశనం తని కారణం నిన్న జేమ్ జేమ్ జేమ్ తని ఆమీన్ మన ప్రమేణ ఈ సుప్రమ కుటుంబంకు చిన్న గుంపుకు మన కేపీఎంకు వైరస్ పట్టి వాళ్ళు చదాకాలం తోడు కాక అమీన్ ఆమీన్